దానికి కారణం ఏమిటి ఇప్పుడు జ్యోతిరుపక్రమ జ్యోతిహితో మొదలుపెట్టిన మూడో ఆ మూడంటే జ్యోతిహితో మొదలుపెట్టిన మూడు అంటే తేజోబర్ణములు ఎందువల్ల హీ బికాజ్ ఆ విధంగా క్లియర్ కట్గా స్పెసిఫిక్గా ఒక శాఖవాళ్ళు వేదాన్ని అధ్యయనం చేస్తున్నారు వేదంలో ఎవరో తెలుసు శాఖవాళ్ళు సామవేదిలు ఛందోగా ఛందోగా అంటే సామవేదిలు ఛందస్తుని దానం చేసేవాళ్ళు చాంద్రోగ్య ఉపనిషత్తు అని అర్థం అక్కడికి వెళ్ళి చూసుకుంటే నీకు మొత్తం అంతా వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని వివరించి పెట్టారు ఆ రంగులు అన్నీ అక్కడ వణించారు ఆ మూడు అవి అని వివరిస్తుంది ఏకే శాఖిన తేజోన్నాం పరమేశ్వరాదుపత్తిమాం నాయా కేశామేవా రోహితాదిరూపతాం ఆమనంతి ఏకే శాఖిన అంటే చతుర్గ్విశాఖకు చెందిన వేద విద్వాంసులు అధ్యయనం చేస్తున్నారు అధి ఆమనంతి అధ్యయనం చేస్తున్నారు అధీయతే అంటే బహువచనం అధీతే అధీయాతే అధీయతే బహువచనం సో ఆమనంతి అర్థం దాని వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఆ పరమేశ్వరం నుంచి మూడు పుట్టేయ్యా తేజస్సు అప్పు అన్నము అవే ఆ మూడు ఆ మూడింటిదే ఈ మూడు రంగులు అని అలాగ వాళ్ళు స్పష్టంగా అలా అధ్యయనం చేస్తున్నారు అవి మూడు ఆ రంగులు కూడా ఆ మూడింటికి సరిపడతాయి స్పష్టంగా చెప్పారు రంగులు లోహిత ఈ మంత్రంలో ఉంటే రోహిత అక్కడ ఉంటుంది రలయో రభేద రాఖీ లాఖీ రోహిత అంటే ఎరుపు రోహిత అంటే కూడా ఎరుపే ఎరుపు అంటే రజోగుణం ఎరుపు కాదు రజోగుణం కూడా మీరు ఎరుపు సింబలు పెట్టుకోవచ్చు కానీ రజోగుణం ఎర్రగా ఉన్నదల్లా రజోగుణమే అని కాదు ఆ టాపిక్ సందర్భం చూసుకోవాలి ఆ సందర్భంలో రోహిత అన్నది అగ్ని అంటే తేజస్సు యొక్క రూపము అని చెప్పారు అది చెప్పారంటే యదగ్నే రోహితం రూపం తేజసూపం యొక్లంతదపాం యత్కృష్ణం తదన్నీ మీరు ఎప్పుడైనా ఎరుపు అంటే మీకు ఎరుపు ఎలాంటి ఎరుపు అగ్ని మంట పుట్టినప్పుడు ఎర్రగా ఉంటుంది అది ఎరుపు అంతా వైదిక సంబంధం కదా ఇదంతా దృష్టాంతాలన్నీ అగ్ని చుట్టూ ఉంటాయి అగ్ని యొక్క రూపం ఎరుగుదురు కదా మీరు ఎరుపు రంగు ఆ ఎరుపు రంగే తేజస్సు తేజస్సు యొక్క రూపము తేజస్సు అంటే అది ఇంటెలిజెంట్ ఎనర్జీ వాయువు దాంట్లోనే ఇమిటి ఇమిడి ఉన్నది ఆకాశం కూడా దాంట్లోనే ఉన్నది అది తేజస్సు దాని యొక్క రంగేమిటి దానికో రంగు కలర్ పెట్టుకున్నాం ఏమిటి ఏ రూపు ఎలాంటి రూపు మీరు అగ్నిలో చూస్తూ ఉంటారే అలా ఎదగ్నే రోహితం రూపం తత్ తేజస్ రూపం ఒకే ఒకటి అర్థమైపోయింది ఇంకా అప్పులకి అప్ యత్ శుక్లం తదం ఇక తెలుపు అంటే తెలుసా తెలుసు దానికి ఇంక వేరే దృష్టాంతం ఏం అర్థం లేదు ఎరుపు అంటే అనేక రకాలు ఉంటాయి ఎరుపులు తెలుపు తెలుస్తూ ఉంటుంది కట్టుకునే వస్త్రం తెల్లగా ఉంటుంది వైదికులకు ఆ తెలుపు ఏదైతే ఉందో అదే అప్పుల రూపము ఎత్ కృష్ణం తత్ అన్న ఏది నలుపు అది అన్నము అంటే పృథివీ యొక్క రూపము ఇది తాన్నే ఇహ తేజోన్నాని ప్రత్యాయంతే లో సామాన్యాత్ ఈ అజామేకాం లోహిత శుక్లకృష్ణాం అనే మంత్రంలో మూడు రంగులు చెప్పారే ఆ మూడు రంగులు అవి తేజస్సు అప్పు యొక్క రంగులు అది మాత్రం మీకు ఎలా తెలిసింది పదాలు చూసుకో నువ్వు అక్కడ చెప్పిన పదాలు ఇక్కడ చెప్పిన పదాలు చూసుకో రోహితం శుక్లం కృష్ణం అని అక్కడ చెప్పారు చాంద్రోగ్యంలో ఇక్కడేం చెప్పారు రోహిత శుక్ల కృష్ణం అని పదాలు కూడా వాడకుండగా అదే పదాలు అదే అర్థంలో వాడారు కనుక ఆ మంత్రంలో చెప్పిన మూడే ఇక్కడ మళ్ళీ ఉటంకించబడ్డాయి అని మనకి స్పష్టమవుతోంది అది ఒక హేతు ఇంకా ఇలాంటి హేతులు చాలా ఉంటాయి లోహితాదీనాంచ శబ్దానాపవిశేషు ముఖ్యత్వాతత్వాచ్ఛ్యా గుణ విషయత్వం చూడండి లోహితం అనగానే వెంటనే సత్వగుణం అర్థం రాదు లేకపోతే రజోగుణం అర్థం రాదు ముఖ్యార్థం రజోగుణం కాదు ముఖ్యార్థం ఏమిటి ఎర్రనిది అది ముఖ్యార్థం ఏమండి ఇక్కడ ముఖ్యార్థం ఇక్కడ నిజంగా మేకేయడం లేదా అక్కడ అది ఎంత సింబాలిక్ అది ఎర్రది అనేది ఆ సత్వగుణాన్ని సూచిస్తుంది ఎందుకని ఆ ఎరుపు రంగు ఎలా అయితే గట్టిగా పట్టేసి వదలకుండా పట్టేస్తుందో ఆ రజోగుణం కూడా వీడి హృదయాన్ని ఆ రాగరూపంగా పట్టేస్తుంది ఆ ఎరుపు రంగుకి రజోగుణానికి సంబంధం ఉన్నది అంచేతనం ఎర్రనిది అంటే రజోగుణము అని అర్థము అది ముఖ్యార్థం కాదు దాన్ని ఏమంటానంటే లక్షణార్థము భాక్తము అంటే లాక్షణికము అర్థం భాక్తము అంటే భక్తి భాక్తము లాక్షణికము అంటే ఏదో ఒక అంశాన్ని పట్టుకుని ఇది అది ఈ పదానికి అది అర్థము అని చెప్తాం ముఖ్యార్థాన్ని పరిత్యాగం చేసి అన్యార్థాన్ని స్వీకరిస్తాం ఏదో ఒక చిన్న ముక్కను పట్టుకుని దాన్ని లక్షణ అంటారు గంగాయాం ఘోషణ అంటే గంగా తీరేని తీరా అంశం చెప్పినట్టుగా లక్షణ అలాగే ఇక్కడ ఎర్రనిది అంటే ఓహో ఎర్రనిదా అది సత్వగుణమయ్యా కాదే సత్వగుణం కాదు రజోగుణమయ్యా అని అర్థం చెప్తారు అది ముఖ్యార్థం కాదులే అది గౌణార్థం ఒక గుణాన్ని బట్టి మీరు చెప్పిన అర్థం తప్ప ముఖ్యార్థం కాదు ముఖ్యార్థం కుదిరినప్పుడు గౌణార్థం తీసుకోకూడదు అది మాదే అని చెప్పి అలాగా డైరెక్ట్గా మీది కాదు అది వెరే ఇండైరెక్ట్ వేలో మీరు కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే అసందిగ్ధేన చ నిగమనం న్యాయం అన్యంతే ఇది వాక్యశాస్త్రం వాక్యశాస్త్రంలో వాక్యతాత్పర్యాన్ని విచారం చేసే సందర్భంలో ఒక పదము ఏది అని ఒక సందేహం కలుగుతుంది మనకి తెల్లనిది అన్నాడు అయితే ఎర్రనిది అన్నాడు ఏమిట్రా ఎర్రనిది ఎరుపు నలుపు తెలుపు అంటాడు ఏమిటవి అని సందేహం కలిగింది అప్పుడు సందేహం కలిగినప్పుడు సందేహము లేని దానితో దీనికి సంబంధాన్ని పట్టుకుని మీరు ఆ సందేహాన్ని తీర్చుకోవాలి కానీ ఆ టాపిక్ కానీ మరొకటి కానీ సందర్భం ఏం ముందు వెనక చూడకుండా ఎర్రనిదా అయితే మా రజో అలా పట్టేసుకోవటం అది పద్ధతి కాదు ఎక్కడైనా ఓ పదానికి సందేహం కలిగినప్పుడు ఎర్రనిధి అన్నాడు అది ఏవై ఉంటుంది అనే సందేహం అప్పుడు వెంటనే చుట్టుముట్టు చూసుకుని ఎక్కడన్నాడు ఎర్రనిధి అని అంటే అలాగా పరమేశ్వరం నుంచి మూడు పుట్టేయి ఆ మూడింట్లో తేజస్సు ఎర్ర అగ్ని ఎర్రరిది అన్నాడు అది తేజస్సు యొక్క రూపంగా చెప్పాడు అలాగ దాన్ని సెటిల్ చేసుకోవాలి కానీ ఎందుకంటే పరమేశ్వరు నుంచి మూడు భూతాలు పుట్టేయని అదంతా అసందిగ్ధం దాంట్లో సందేహమే ఉంది చాందో్యంలో చెప్పి పెట్టారు అక్కడ స్పష్టంగా తెలుస్తోంది స్పష్టంగా తెలిసి దాంతో దీనికి సంబంధాన్ని బట్టి దీనికి సందేహంగా ఉన్న అర్థాన్ని సెటిల్ చేయాలి తప్ప ఆ స్పష్టంగా తెలుస్తూ ఉన్నదంతా దారికి వదిలిపెట్టేసి ఈ సందేహం ఇలాగా దీనికి ఎరువు ఎర్రనిది అంటే ఏమిటి అని ఒక డౌట్ పెట్టుకుని అది మాదే అని మీకు అనుకూలంగా దాన్ని అన్వయం చేసుకోవటం పద్ధతి కాదు నేను చెప్పాను కదా ఢిల్లీలో స్టేట్మెంట్ ఇస్తాడు ఏదో స్టేట్మెంట్ ఇస్తారు ఆ స్టేట్మెంట్ని హైదరాబాదులో తెలంగాణ వాదులు మాకు అనుకూలంగా వచ్చింది ప్రణబ్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు అని అక్కడ అలా చెప్పారు ఆయన మళ్ళీ అక్కడ రాయలసీమలో కావండి వాళ్ళకి అనుకూలంగా ఇచ్చేటట్టు అబ్బాయి వాళ్ళకే అనుకూలంగా ఇవ్వలేదండి అది వాళ్ళు అలా బ్రమపడుతున్నారు అది మాకే అనుకూలంగా ఇచ్చాడు అని అక్కడ ఎవడో చెప్తాడు ఆయన్ని వెళ్ళి నువ్వు ఈయనకి అనుకూలంగా ఇచ్చేవా వాళ్ళకి అనుకూలంగా ఇచ్చేవా అని ఆయన్ని అడిగితే ఆయన నవ్వు నవ్వి అటు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఇతకి ఇక్కడ ఆయన ఏమి చేసినట్టు అలాగా సందిగ్ధంగా ఇప్పుడు ఎర్రానిది అనగానే మా సత్వగుణమే మా రుజువు గుణమే అని అలాగే అలా అనుకూలంగా చేసేసుకోవడం పద్ధతి కాదు సంది న్యాయ పద్ధతి అంటే వాక్య వాక్య తాత్పర్యాన్ని సెటిల్ చేసే న్యాయము మీమాంస న్యాయం ఏమిటంటే సందిగ్ధంగా ఉన్నదాని విషయంలో డోంట్ జంప్ టు ఏ కంక్లూషన్ లీవ్ ఇట్ ఓపెన్ అప్పుడు పూర్వాపర సందర్భాన్ని స్టడీ చేయి సందేహము లేకుండగా స్పష్టంగా తెలిసి దాన్ని ఆలంబనంగా చేసుకుని దాని బేసిస్ మీద ఈ సందిగ్ధంగా ఉన్నదానే అర్థాన్ని సెటిల్ చేసుకోవాలి అలా అదేమి చేయకుండగా అదిగో మాదే అని అలా టు కంక్లూషన్స్ ఈ సభ అదే చెప్తున్నారు తాపి సో అదేవిధంగా ఇహాపి అంటే ఈ శ్వేతాశ్వత రూపనిషత్తులో కూడా బ్రహ్మవాదినో వదంతిం కారణం బ్రహ్మాన్ పిత్యుపక్రమ్యా అలా ప్రారంభమైంది ఆ శిక్షణ అంతా కాబట్టి శిక్షణ ప్రారంభమైనప్పుడు తొండి నుంచి సందేహమే ఉండదు అప్పుడు ఈ ఎర్రనిధి అంటే ఏమిటండి ఎర్రనిధి అని సందేహం రాగానే ఆ సెక్షన్లో మిగిలిన తాత్పర్యాన్ని బట్టి ఆ సందేహాన్ని మనం సెటిల్ చేసుకోవచ్చు అలా చేయాలి అంతే కానీ ఎర్రదే అనగానే అది మాదే అది మొదలెట్టకూడదు కాబట్టి మనం ఏం చేద్దామంటే అజామేకాహిత శుక్రకృష్ణం అనే మంత్రం అది ఎక్కడున్నో చూసి దానికి కొంచెం ముందు వెనక చూద్దాం ఆ మంత్రము ఎక్కడుండో తెలిసినా నాలుగు ఐదు శ్వేతాశూకనలో నాలుగు డాష్ ఐదు అసలు వెరీ బిగినింగ్కి వెళ్ళిపో శ్వేతాశూకర ఉపనిషత్తు ఎలా మొదలైంది అంటే బ్రహ్మవాది నోవదంతి ఈ వేద విద్వాంసులు చర్చ చేసుకుంటున్నారు ఏమని చర్చ చేస్తున్నారు కిం కారణం బ్రహ్మ బ్రహ్మ కారణమన్నారు కదండి దేనికి కారణము అసలు లేకపోతే ఈ జగత్తుకి కారణమేమిటి అంటే బ్రహ్మ ఏమిటి బ్రహ్మ అని మొదలుపెట్టారు అని చర్చ మొదలుపెట్టారు వాళ్ళు అలా చర్చించుకునేవారు ఇప్పుడు మనం నలుగురుని కూర్చొని కొత్తగా ఏ కార్ మోడల్స్ వస్తున్నాయి ఎలా ఉంది టాటా ఉంది అని చర్చించామనుకోండి చర్చించి చర్చి పూర్తయ్యేపటికి అందరూ ఒక రకమైన టెన్షన్తో లేచి నిలబెడతారు ఎందుకంటే ఈ పెద్ద మంచి కారు ఉన్నవాడు ఈ కారేమో పెట్రోల్ ఎక్కువ తాగిస్తుంది నేనోకి మార్చుకుంటే బాగుంటుందేమో అని వాడు లేస్తాడు అసలు ఏ కారు లేనివాడు కనీసం నేనోనైనా మనం కొనుక్కొని ఏదైనా చేస్తే బాగుంటుందేమో వీడు లేస్తాడు అందరికీ అసంతృప్తితోటే లేస్తారు ప్రతివాడి హృదయంలోనూ ఒకసారి అంత స్ట్రెస్ నిర్మాణమై లేస్తారు సంసారము యొక్క చర్చలు అలాగే ఉంటాయి అని చెప్పే సంసారం చర్చలు చేయకూడదు సంసారం చర్చలు చేయకూడదు ఎదలవాటు చేస్తే మనం విని ఊరుకోవాలి అంతే చేయకూడదు ఒక ఆయన నాకు ఫోన్ చేసి ఏదో చెప్తున్నారు నేను వింటున్నాను మీరేం మాట్లాడరంటే నేను మాట్లాడేది ఏం లేదండి మీరు చెప్తే నేను విన్నా నేను ఏమీ లేదు దాని విషయంలో చేయకూడదు మరి చర్చంటూ చేస్తే ఈ కార్య విచారం చేయడం పోయకుండా కారణ విచారమే చేయాలి కారణం ఈ జగత్ ఎలా పుట్టిందంటారు అని మీరు చర్చ చేస్తే దాంట్లో రాగద్వేషాలు ఏముంటావు ఎందుకంటే జగత్ ఎలాగా నశించిదే కదా ఆ నశించిన తర్వాత ఏమవుతుంది అన్న అని చర్చ మొదలు పెట్టాడనుకోండి ఆ పరబ్రహ్మలో విలీనం అవుతుందని వీడంటాడు ఆ శూన్యం అని అంటాడు కానీ వైరాగ్యం ఇద్దరికీ సమానంగా కలుగుతుంది శూన్యవాదం వైరాగ్యానికి గొప్ప హేతువుగా వర్ణించారు భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుట అన్నాడు ఎవడన్నాడు చర్వాక మహర్షి అన్నాడు ఇది గూడు అయిపోతుందిరా ఈ దేహం ఈ మళ్ళీ తిరిగి వచ్చి మాట్లాడేట వెరిమోహం అన్నాడు దాన్ని ఆ వాక్యాన్ని మీరు రెండు రకాలుగా చెప్పచ్చు వీడు మళ్ళీ పైకి వెళ్తాడు వస్తాడనే దాన్ని ఖండిస్తున్నాడు నాస్తికుడు కరెక్టే కానీ దాంట్లో వైరాగ్యం ఉందా లేదా కొన్ని పై మళ్ళీ వచ్చేమో మానేమో ఇది బూడిదే కూర్చుంటుంది అనే అంత మటుకు గొప్ప వైరాగ్యం దాంట్లో బెట్టి హై భావన ఇది మట్టిలో కలిసిపోతుంది అంటే రాగద్వేషాలు ఉండవు ఎప్పుడూ కూడా మీ సిద్ధాంతం కరెక్టో తప్పో మీరు కారణ విచారం చేసినంత వరకు మీకు రాగద్వేషాలు ఉండవు బంగారం గురించి చర్చించినంతసేపు మీకు కొంత తెలిసి కొంత తెలిసి తెలియని చర్చే అవ్వచ్చు కానీ మీకు రాగద్వేషాలు ఉన్నాయి ఆభరణాల గురించి చర్చిస్తే తెలిసినా తెలియకుండా రాగద్వేషాలతో సరిపోయి ఆభరణాల గురించి చర్చించడం చాలా తక్కువ నేను ఒకసారి షాప్కి వెళ్ళాను ఏవో అమెరికాలో నేను షాపుకి ఇండియాలో షాపుకి వెళ్ళను ఎందుకంటే వెళ్లాల్సిన అవసరం లేకుండా పాపం జనులు సేవ చేస్తూ ఉంటారు అమెరికాలో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు ఏదో సరదాకు వెళ్తాను అక్కడా చేసి వాళ్ళు ఉన్నారు షాప్కి వెళ్తే మీరు కావాల్సిన ఐటమ్స్ తోపుడు బండిలో పడేసుకుని ఆ కౌంటర్ దగ్గరికి వస్తారు ఆ అది పంజాబీ సారీ గుజరాతీ షాపు ఇక్కడ లిటిల్ ఇండియా లిటిల్ ఇండియా అంటారు న్యూ జెర్సీలో ఎడిసన్లో లిటిల్ ఇండియా ఉంది అక్కడ కూడా అది పటేల్ పటేల్ షాప్ అది ఆ పటేల్ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారంటే ఆయన రోడ్డు మీద పనులన్నీ చూసుకుంటాడు భార్యమో కౌంటర్ దగ్గర ఉంటుంది డలాబెట్టి దగ్గర అక్కడ రిజిస్టర్ ఉంటుంది అదంతా మెకానికల్గా చేస్తారు అంతా అదే అయితే ముందు ఒక ఆమె ఉన్నది ఆమె కూడా గుజరాతీ అమ్మాయే ఆవిడ సామాన్లన్నీ కొనుక్కొని ఆమెకి డబ్బు ఇచ్చి పట్టుకెళ్ళాం ఆవేళ రాత్రి గుజరాతీ గ్రూప్ పార్టీ ఇండియన్స్ అక్కడికి వెళ్ళి ఏ గ్రూప్ ఆ గ్రూప్ గుజరాతీలు వేరు తమిళియన్స్ వేరు ఆంధ్ర వేరు అందరూ ఒకటిగా ఉన్నారు తెలుగు అసోసియేషన్స్ మూడున్నాయి తెలుగువే మూడు ఉన్నాయి తెలుగువే మూడు ఉంటే గుజరాత్ కంటకే కలిపి ఒకటి ఉండడంలో ఆశ్చర్యమే ఉంది తప్పు ఆ రోజు పార్టీ ఉంది ఆ పార్టీకి ఏ డ్రెస్ వేసుకు అనే దాని మీద వీళ్ళిద్దరూ చర్చ నిజంగా నేను అబ్జర్వరేట్ చేయట్లేదు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చర్చండి ఎందుకంటే ఐటమ్ తీయటం దాని ప్రైస్ దాంట్లో ఎంటర్ చేయడం కీవన ఉంటా ఉంటాం అలాగే మళ్ళీ ఐటమ్ అది తీసి పక్కన పెట్టాం ఇదంతా ఒక పది నిమిషాలు పదిహేను ప్రాసెస్ ఆ పదిహేను నిమిషాలు ఈ చర్చ నడుస్తూ నేను అక్కడ నిలబడే ఆ చర్చంతా ఎంత నిస్సారమైన చర్చని అనిపించింది ఎందుకంటే ఎక్కడో పార్టీకి వెళ్తామో రాత్రి తొమ్మిదింటికి వెళ్ళి ఏదో ఏదో తిని రావాలి దానికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ అయ్యే విధంగా ఏడ్రస్ వేసుకోవాలని ఎక్కడి నుంచి ప్లాన్ చేయటం ఆ విధంగా మనిషి తనకున్న శక్తిని అంతని దుర్వినియోగం చేస్తున్నాడని అనిపిస్తుంది అసలు ఆ పార్టీకి వెళ్ళడమే అనవసరం వెళ్లకుండా ఉంటే అయిపోతుంది ఏదో డ్రెస్ పోని వెళ్లాల్సి వచ్చింది తప్పనిసరి అయితే ఏదో ఒకటి వేసుకు వెళ్ళబోయే చాలా ఇన్కాన్స్ప్రిక్చివెస్గా అంటే ఎవరి దృష్టిని ఆకర్షించని విధంగా ఏదో ఒక సీదా డ్రెస్ వేసుకుపోతే ఎవడో పట్టించుకోడు మనం రెండు మెతుకులు తినేసి చక్క ఆ గృహస్థుకి ఏదో శుభం చెప్పేసి అలా ఉండాలి కానీ అందరినీ ఆకర్షించే విధంగా మనం ఎలా డ్రస్ అని దాని మీద పదిహేను నిమిషాలు చర్చ చేసి వెనకాల క్యూలో నిలకడి ఉన్నాను నేను అదంతా నేను వినాల్సి వచ్చింది వాళ్ళ చరిత్ర అంతా నేను వినాల్సి వచ్చింది సో ఎప్పుడు కూడా సాంసారికమైన చర్చలు చేయకూడదు దీని మీద అదో విచారమే చేయాలి వాళ్ళు అలా కారణ విచారం మొదలుపెట్టారు అలా ఉపక్రమించారు ఉపక్రమించి కొంచెం ముందుకు వస్తున్నారు తే ధ్యాన యోగానుగత అశ్యన్ దేవాత్మశక్తిం స్వగుణైర్ విగూఢా పారమేశ్వర శక్తే సమస్త జగద్విధాయిన్యా వాక్యోపక్రమే అవగమా ప్రశ్నలు సమాధానాలు చర్చలు మొదలుపెట్టి అక్కడ చెప్పారంటే ఆ ఋషులందరూ కూడా వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానాన్ని వాళ్ళే తెలుసుకున్నారు ఇప్పుడే కొంత శ్వేతాశ్వేత రూపణ శత్వ విచారం కూడా అయిపోతుంది పనులు కలిసి వాళ్ళే తెలుసుకున్నారు ఎలా తెలుసుకున్నారంటే వాళ్ళు బాగా చర్చ చేసి అందరి అభిప్రాయాలను సేకరించి వాళ్ళు ధ్యానాన్ని అనుష్ఠించారు ధ్యానయోగాన్ని అనుష్ఠించారు ధ్యానం చేసి అంతఃస్కరణాన్ని శుద్ధం చేసుకుని ఆ ధ్యానం చేసి వాళ్ళు దర్శించినారు ఎలా దర్శించారు అపశ్యం దర్శించారు ఎలాగా అంటే ఆ పరమేశ్వరుడు పరబ్రహ్మ కలదు ఆ పరబ్రహ్మ యొక్క శక్తి ఒకటి ఉన్నది ఆ శక్తి చాలా రహస్యమైనది విగూఢం గుణములతో కూడి ఉంటుంది అని అర్థం చేసుకున్నారు ఆ శక్తి నుండియే అది పరమేశ్వరుని యొక్క తనదైన శక్తి దేవాత్మ శక్తిని అంటే దేవాత్మ శక్తి అంటే దేవునికంటే భేదము లేని శక్తి ఈ లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు ఇవన్నీ పురాణ దృష్టాంతాల మీద ఇక్కడి నుంచి వచ్చారు పరమేశ్వరుని యొక్క శక్తి అనగానే శక్తి స్త్రీలింగం కదా శక్తి స్త్రీలింగం తర్సానిఫై చేస్తే దేవహర్సానిఫై చేస్తే అలా చేస్తారు దేవహ అనే ఒక యువతి పేరు పెట్టకూడదు ఎందుకంటే తప్పది దేవహాని యువతి పేరు పెట్టకూడదు దేవహాని పేరు ఒక మనిషి మొగాడికే పెట్టాలి ఎందుకంటే పుల్లింగ శబ్దం కదా కాబట్టి దేవుడు మగవాడు శక్తి స్త్రీ కదా దేవాత్మ శక్తి అంటున్నారు కాబట్టి మనం అందరం చూడండి చుట్టూ సృష్టి ఎలా జరుగుతోంది పురుషుడు స్త్రీ యొక్క కలయిక వల్ల సృష్టి జరుగుతోంది కాబట్టి అప్పుడు కూడా అలాగే జరిగింది అని ఇక్కడ ఉన్నదానికి అక్కడికి ఎక్స్ట్రాపులేట్ చేయటం కొంచెం స్థూలంగా ఆలోచించి వాడు అలాగే ఆలోచిస్తాడు సృష్టి అంటే జరిగే విధానం ఇదే కదా మరి మనం చూస్తున్నది కాబట్టి దేవుడు కూడా అలాగే సృష్టించాడు కాబట్టి దేవుడు కూడా ఒక భార్య కలిగి ఉన్నాడు ఆ భార్యాభర్తల నుంచే జగత్తుకి సృష్టి జరిగింది జగతరవు అందే తల్లిదండ్రులు మాతాపితరులు అని చుట్టూ ఉన్నటువంటి సృష్టిని చూసి ఆ మాతాపితరులని వీడు భావన చేశాడు మాతాపితులు ఎవర్రా అంటే లక్ష్మీనారాయణులు అన్నాడు వాడు పార్వతీ పరమేశ్వరులు శివపురాణం వాడు విష్ణు వాడు ముందు వచ్చాడు వాడికి పోటీగా ఈ పార్వతీ పరమేశ్వరులు ఇది శివపురాణ వాడు తర్వాత వచ్చాడు శృతి ఇలాగే చెప్పలేదు అలాగే చెప్పలేదు అక్కడ మొగాడు ఆడది అని చెప్పలేదు శృతి ఏముందంటే పరమేశ్వరుడు ఆ సద్రూపుడు అఖండ సద్రూపుడు నామరూపములకు అతీతమైన వాడు అని చెప్పింది ఆ సద్రూపమునందు ఒకనొక పొటెన్షియల్ ఎనర్జీ గలదు అని చెప్పింది ఆ ఎనర్జీ కారణంగానే అది సృష్టి రూపంగా ప్రకటమైనది అని చెప్పింది అది ఒరిజినల్ దాని నుంచి నామరూపాలు పెట్టుకునే సాకారంలోకి పట్టుకొచ్చేప్పటికీ ఓ భేదాలు వచ్చింది దిశిద్ది ఒరిజినల్ ఆ పరమేశ్వరుని యొక్క ఆత్మశక్తి రహస్యమైనది సుగుణములతో కూడి ఉన్నది అది సకల జగత్తుని తన నుండి ప్రకటము చేసినది సమస్త జగద్విధాయిన్యా శక్తే అది వాక్యోపక్రమం మొత్తం టాపిక్ అంతా వాక్యం అంటే టాపిక్ టాపిక్ ఆ విధంగా ప్రారంభమైంది అది గుర్తించుకోవాలి ఆ ముందు వెనక ఈ దీంట్లో సందేహం లేని వాక్యాలవి అవన్నీ చూసుకుని ఇప్పుడు ఎర్రనిదంటే ఏమిటి అని అలాగ సెట్లు చేసుకోవాలి కానీ అవన్నీ గాలి కుదిలిపెట్టేసి ఎర్రనిదంటే నీకేమిటో తెలియదా అది మా రజో గుణమే అని అలా మొదలుపెట్టండి తర్వాత ఇంకా మీరు ముందుకు వెళ్ళండి వాక్య శేషలోకి వెళ్ళండి వాక్యశేష అంటే మనం ఏ వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాం అది అయిపోయిన తర్వాత వచ్చింది మనం నాలుగు ఐదు మాట్లాడుతున్నాం నాలుగు పదో వాక్యం చూపిస్తున్నట్టు చూడండి వాక్యశేషేపీ మాయా ప్రకృతి విద్యాత్ మాయినంతు మహేశ్వరం ఇది అని చెప్పారు వాక్యం ఒక వాక్యశేష అలా ఉన్నది వాక్యశేష అంటే టాపిక్లో ఎదర చిత్తజీవి వచ్చేటువంటి వాక్యాలు ఉపసంహారము అని అర్థం ఏమన్నారంటే చూడండి ప్రకృతి అంటే జగత్ కారణము ఈ జగత్తు ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో దానికి ప్రకృతి అని పేరు ప్రకృతి అనే పదానికి అర్థం అది సో జగత్ ఉపాదాన కారణము అని అర్థం ప్రకృతి అంటే కాబట్టి అది కదా టాపిక్ జగత్తు యొక్క ప్రకృతి కదా ఈ జగత్తు యొక్క ప్రకృతి మాయాశక్తి అని తెలుసుకోవాలి మాయాంతు ప్రకృతి విద్యాత్ ఆ మాయాశక్తి కలిగిన శక్తిమంతులు ఎవడో కూడా తెలుసుకోవాలి శక్తిని తెలుసుకుని శక్తి మంతుణ్ణి వదిలిపెట్టేయకూడదు మాయనంతు మహేశ్వరం ఆ మాయ కలిగిన కలవాడే సకల జగత్తుని శాసించేటువంటి ఆ పరమాత్మ అని వాక్యశేషంలో ఉంది కాబట్టి దీంట్లో ఈశ్వర సంబంధం లేని స్వతంత్రమైన ప్రధానము యొక్క ప్రసక్తి అక్కడేమీ లేదు ఈ రంగులోవి అన్నా ఉంటే ఆ మాయాశక్తికి చెందుతాయి తప్ప నీ ప్రధానానికి చెందవు కాబట్టి ఆ ప్రకరణాన్ని బట్టి అలా వర్కౌట్ చేసుకోవాలి ఇంకా ఉంది వాక్యశేషోనిం యో నిం అధితిష్టత్యేక ఇది తస్యా ఏవాగమాత్ కాబట్టి ఏక ఆ పరమాత్మ ఆ మాయాశక్తి ద్వారా అద్వైయుడై ఉండియే ఆ మాయాశక్తియే అనేక ప్రాణుల రూపంగా ప్రకటమైనప్పుడు యోనిం యోనిం అనేక ప్రాణులుగా ప్రకటము కాగా ప్రతి ప్రాణిని కూడా అధితిష్టతి అధిష్టాన రూపంగా ఉన్నాడు ఎందుకంటే శక్తికి అధిష్టానము ఒకటి ఉంటుంది శక్తిమంతుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే వాక్శక్తి ఈ వాక్శక్తికి అధిష్టానంగా నేను అనేది ఉంటుంది నేను లేకుండా వాక్శక్తి రాదు ముందు నేను వచ్చిన తర్వాత వాక్శక్తి అలాగే ఆ పరమాత్మ ఆ పరమాత్మ యొక్క మాయాశక్తి ఆ మాయాశక్తికి ఆయన అధిష్టానం ఆ మాయాశక్తి నుంచి సకల ప్రాణులు వేయించినప్పుడు ఆ ప్రతి ప్రాణి కూడా మాయాశక్తి యొక్క వికారమే కార్యమే ఆ ప్రతి ప్రాణి ఎందు పరమేశ్వరుడు అధిష్టాన నిలిచి ఉన్నాడు అని వాక్యశేషలు చెప్పారు కాబట్టి వాక్యానికి అదే ఆ సందేహంగా ఉండే వాక్యానికి ముందున్న ఉపక్రమం చూసినా తర్వాత వచ్చిన ఉపసంహారం చూసినా మీకేమైపోతుందంటే ఆ పరమేశ్వరుని యొక్క మాయాశక్తియే జగత్కారణము స్పష్టంగా తెలుస్తోంది అంతే తప్ప ఒక స్వతంత్రమైన ప్రధానము జగత్కారణమని అక్కడ తెలియట లేదు అదే అంటారాయన న స్వతంత్ర కా చిత్రకృతి ప్రధానం నామా అజామంత్రేణ ఆమ్నాయతే వక్తుం కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క మాయాశక్తిని ఉపక్రమంలో అదే ఉంది ఉపసంహారంలో అదే ఉంది మధ్యలో వచ్చిన ఈ అజామంత్రం అజామంత్రం అంటే అజామేకాం అనే మంత్రం ఈ ఆడమేకని చెప్పే మంత్రం కూడా ఆ మాయాశక్తికి అప్లై అవుతుంది ఎలాగో తెలిసిన చమసం చమసం దేనికి అంటే అక్కడ ప్రాణదేవతకి చమసాన్ని వర్ణించారు ఆ ప్రకరణం చూసుకుంటే మేము తెలుసుకుంది అలాగే ఇక్కడ కూడా ఆ పరమేశ్వరుని మాయాశక్తికి ఈ అజా మంత్రాన్ని అన్వయించి చెప్పారు తప్ప ఆ ప్రకరణమంతా వదిలిపెట్టేసి పరమేశ్వరుడు నహిహే కుచిబీ నహి హే అని అసలు ఈశ్వరుణ్ణే స్వీకరించడం మానేసి సర్వస్వతంత్రమైన జడమైన ఒకనొక ప్రధానమైన తత్వం నుంచి ఈ జగత్తు పుట్టింది అని ఆ విధంగా వ్యాఖ్యానం చేయంత సరి కాదు ప్రకరణత్ సై దీ శక్తి అవ్యాకృతనామూప్రాగవస్థానా మంత్రేణ ఆమ్నాయతే త్యుచ్యతే కాబట్టి అది ప్రకరణ ఆ ప్రకరణాన్ని బట్టి మనకు ఒక విషయం స్పష్టమైపోతోంది ఏమిటంటే ఆ మాయాశక్తియే నామరూపములుగా ప్రకటము కానప్పుడు అవ్యక్తావస్థ వ్యాకృతం నామరూపములుగా ప్రకటం కాలేదు బంగారం ముద్దలా పడుంది ఇంకా ఆభరణములుగా ప్రకటన కాలేదు ఆ అవస్థకి మాయాశక్తి అంటారు ఆ మాయాశక్తి నుండియే ఈ సకల జగత్తు ఆవిర్భవించింది నామరూపముల రూపంగా ఆవిర్భవించింది కాబట్టి ఇప్పుడు అజామంత్రం ఏం చేసుకోండి అంటే ఆ నామరూపములుగా ప్రకటము కావడానికి ముందుండేటువంటి అవ్యాకృత అవస్థని మాయాశక్తి యొక్క అవస్థని ఈ మంత్రం వర్ణించి చెప్పుకోండి అప్పుడు అది ఒక్కటిగా ఉండేను అజామేకా దాంట్లో మూడు గుణములు ఉండెను లోహిత శుక్ల కృష్ణం అని అలాగే చెప్పచ్చు మాయాశక్తి అని మీరంటే లేకపోతే ఆ మాయాశక్తి నుండే తేజస్సు అప్పు అన్నము ప్రకటమైనాయి అవి లోహిత శుక్ల కృష్ణములు మీరు ఆ విధంగా దాన్ని వర్కౌట్ చేయాల్సి తస్యాశ్చ స్వ వికార విషయణ త్రైరూప్యేణ త్రైరూప్యముక్తం ఇప్పుడు ఆ మాయాశక్తి నామరూపములుగా ప్రకటమవడానికి ముందుండే అవస్థ రాగవస్థ అంటే అవ్యాకృత అవస్థ ప్రకటము కాని అవస్థ ఆ అవస్థయందు మూడు రంగులు ఉన్నాయని చెప్తున్నారుగా త్రైరూప్య అని చెప్పారుగా మూడు ఆ రంగులు ఎక్కడి నుంచి ఆ అవస్థలో ఇంకా ప్రకటము కాలేదుగా అంటే ప్రకటమయ్యాక మూడు ఏమిటి తేజస్సు అప్పు అన్నాడు ఆ మూడింటి రాబోయే మూడింటిని దృష్టిలో పెట్టుకుని ఆ మాయాశక్తిలో మూడు రంగులను ఆరోపించి చెప్పారు అది ఇప్పుడు ఒకడు వస్తున్నాడు అనుకోండి అదే వీడు వస్తున్నారంటే ఇంకో ముగ్గురు కూడా వస్తుందంటే లెక్కేసుకోమంటారు అంటే వీడు వచ్చాడంటే ఆ ముగ్గురు కూడా వస్తారనమాట వీడి కుటుంబ సభ్యులు ఎవరో వాళ్ళు కూడా వస్తారు ఆ రకంగా ఇంకా నామరూపాలు ఇంకా రాలేదు కానీ అదొక్కటే ఉంది కానీ నామరూపాలు వస్తే బట్టుకు మూడు వస్తాయి తేజోపన్నా వస్తాయి కాబట్టి ఆ మూడు రంగులను తన కలిగి ఉన్నది అలాగా తన నుండి రాబోయే వికారములను దృష్టిలో పెట్టుకుని మూడు వర్ణాలను చెప్పారు తప్ప మీ ప్రధానము యొక్క సప్రజస్తమ గుణాల కోసం ఆ మూడు రంగులు చెప్పలేదు అంతటా అలాగే ఈ సింబల్స్ అన్నీ అలాగే ఉంటాయి ఏదో ఒక కల్పించేసుకుంటున్నాం సింబల్స్ ఇలా మూడు అడ్డగీతలు ఎందుకు పెడతావయా అంటే ఇది రజో ఇది తమోగుణం ఇది రజోగుణం ఈ తమో రజోగుణాన్ని నొక్కి సత్వగుణం పైన ఉంది అని చెప్పాను అనుకోండి ఓహో కాబో కడుక్కోవాలంటే సరిగ్గా ఒక వ్యవస్థే అలా చెప్పుకుంటూ పోతుంటే అలాగే వ్యవస్థే ఉండదు ఎలాగంటే అడ్డగా పెట్టుకుంటే వీళ్ళు అడ్డగ్గా లోకంలో ఎప్పుడు పైకి పెట్టుకుంటే వర్ధలోకాలకి పోతానన్నట్టుగా ఉన్నది అలాగా ప్రతిదీ వాళ్ళకి తగ్గట్టుగా అలా పెట్టేసుకోకూడదు అక్కడ ప్రకరణం ఒక అధ్యక్షుడు ఏదో చూసుకుని దాన్ని కొట్టి పోవాలి అవి ఆ సూత్రం అయిపోయింది అర్వా సూత్రం కల్పనోపదేశాచ మధ్వాదివద విరోధ ఈ సూత్రం ఈ క్లాసులో అవదు మళ్ళీ క్లాస్లో కొత్తది మొదలుపెట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ ఆపి మళ్ళీ క్లాస్లో ఫినిష్ చేద్దాం ఓం ఓర్ణ నమ్మడం